్లోకాలున్నా శ్లోకం నాహం విభాగం సర్వమాత్మే నిస్సంకల్పిక నేను నేను కాను నేను అకండ్ అయి ఉన్నాను ఇటువంటి విభాగానికి వదిలివేసి సర్వం ఆత్మేకి నిశ్చిత నిస్సంకల్పశక్తి భవ అంతా ఆత్మయ అనేటువంటి ఒక నిశ్చయంత ఉంది నువ్వు నిస్సంకల్పంగా ఉండను అని చెప్తున్నారు ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే అయం సోహం అయం నాహం నేను అతన్నే నేను నేనేం కాదు అనేటువంటి ఒక భావంతో అంటే ఒక అవచ్ఛిన్నమైనటువంటి భావాన్ని చూడవద్దు అతడు నేను అది అనుకున్నప్పుడు అవచ్ఛిన్న ఏర్పడుతుంది అది వేరు కాదు అంతా ఒకటిగానే ఉంది ఈ ఒకటిగానే ఉన్నటువంటి ఒక స్థితిలో ఎం సోహం అయం నాహం విభాగం యుద్ధం చెయ్యాలి ఆ విభాగాన్ని పక్కన పడేసి ఆత్మేపీ నిశ్చిత్య నిస్సంకల్పసు ఈ మొత్తం అంతా ఆత్మ అనేటువంటి వంచయంతో నిస్సంకల్పంగా ఉండవలసింది తమైవ జ్ఞానతో విశ్వం తమేక పరమాత్మక తోన్యో నాస్తి సంసారీ నా సంసారీ చకక్షణ నా సంసారీ చంటే నీవు అజ్ఞానం వల్ల మాత్రమే నీ విశ్వం ఎక్కడతో అంది సవైవ అజ్ఞాన విశ్వము తమేక పరమార్థక ఆ పరమార్థాన్ని చూసినట్టయితే నువ్వు అక్కడవే ఉన్నావు నువ్వు అద్వితీయుడు తమేకహ నువక్కడవే ఉన్నావు తత్వన్యో నాస్తి గంటా వేర తత్వం లేదు సంసారి నా సంసారీ కశ్చన నీకు మించిన సంసారీ లేదు అసంసారీ లేదు ఈశ్వరుడు కూడా అదేడు కాబట్టి సర్వము నీవే ఉన్నావు కాబట్టి నీ అజ్ఞానం వల్ల మాత్రమే జగత్తు ప్రతీతమవుతోంది నీ ఆత్మజ్ఞానం వల్ల జగత్ అనిచిస్తోంది కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానాన్ని పెంచుకుంటావో పెంచుకున్నప్పుడు విశ్వం వేరు నేను వేరు ఆత్మ వేరు అనే భావన వస్తుంది ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటావో మొత్తం అన్ని లయమో ఏకత్వంగానే ఉంటుంది ఆ పదార్థక ప్రస్తుత ఆ భావాన్ని కలిగి ఉండాలి ఆ భావాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిలోనే నీళ్ళు ఎప్పుడు కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు భ్రాంతి మాత్రం విషయం నిశ్చయి స్ఫూర్తి మాత్రం ఈ భ్రాంతి మాత్రంతో మాత్రమే ఈ విషయం ఏర్పడింది కింఛిదతి నిశ్చయి ఇది కూడా ఈ రేదల్ నిశ్చయం కలిగిన వాడు నిర్వాసన స్ఫూర్తి మాత్రం స్ఫూర్తి మార్పుడుగా ఉంది వాసన ఏమాత్రం కూడా లేకుండా ఏమీ లేని వాడులాగా వికార పని శాంతి పొందుతున్నాడు ప్రభుత్వ భ్రాంతి వాళ్ళ మాత్రమే ఈ విషయం ఏర్పడుతుంది అని ఎప్పటికీ నిశ్చయం వల్ల ఏర్పడుతుందో నీకు వాసన రహితమైన స్థితిలో స్ఫూర్తి మార్పుడు నీవు క్షమిస్తావు ఆ శవాన్ని పొందుతా ఏకఏవీ ఆశీర్ అతి భవిష్యత్తి గజే బంధోస్ మోక్షల భవాం బోధౌ సంపద రూపమైనటువంటి సముద్ర బృందూ ఏకమే ఆసీత్ ఒకడే ఉంటాడు ఉన్నాడు గజే బంధోస్తి మోక్ష సుఖంచారా నీకు మోక్షమో లేదు బంధమో లేదు నీవు చేయవలసిన పని కూడా ఏమీ లేదు అతను ఒకటకృత్యుడిపోయి ఉన్నావు తనకు ఏక ఏమో భవాంబోధవు ఆసీత్ అస్తి భవిష్యత్ ఒక్కడ కానీ ఈ సంసారం మనం ఉన్నావు ముందుగా వెనక కాని చుట్టుపక్కల కాని ఎవరు లేదు నీకు బంధమో నువ్వు ఎప్పుడూ కూడా కుక్ష్యుడిపోయి ఉన్నావు మా సంకల్ప వికల్పాన్మయ ఉపశమ సుఖం దుష్ట ఆత్మానంద విగ్రహే అంటే మా సంకల్ప వికల్పా్యాం చిత్తం క్షోభయ చిన్మయ సంకల్ప వికల్పముల చేత చిత్తాన్ని క్షద్ చేసుకోవద్దు నువ్వు చిన్మయుడు అయినవా ఉపశమ ఉపశమించి సుఖముకిష్టముఖ సుఖంగా ఉండు ఆత్మని ఆనంద విగ్రహే నీవు ఆనందమూర్తిగా ఉండవలసింది